ఈ నడవలేని ఆయన రథాన్ని నడుపుతున్నాడు ఈ ప్రపంచంలో ఇది సాధ్యమేనా అంటే ప్రాతిభాసిక సత్తా దగ్గర ఏవైతే సాధ్యము అసాధ్యమని నిర్ణయించబడుతున్నాయో అవి పారమార్థిక సత్తా దగ్గర పనికిరావు పారమార్థిక సత్తాలో ఏవైతే ఉన్నాయో అది వ్యావహారిక సత్తా దగ్గర ప్రాతిభాషిక సత్తా దగ్గర పనికిరావు ఏ తలానికి ఆ తలంలోనే వ్యవహారశీలమై ఉన్నాయి ఆ తలానికి అవతల అవి వ్యవహారశీలం కావడం లేదు ఉదాహరణ చూద్దాం కళలో ఎవరినైనా కొట్టాలనుకున్నాడు బాగా కోపం వచ్చింది మరి ఇప్పుడు కాళ్ళు చేతులు కావాలా అక్కర్లేదా సినిమా చూస్తూ ఉంటారు పిల్లలు సినిమా చూస్తుంటే అక్కడ హీరో డిషమ్ డిషమ్ అని ఫైట్ చేస్తూ ఉంటాడు ఈ పిల్లవాడు కూడా ఏం చేస్తాడు పక్కన ఉన్నటువంటి వాడు డిష్యం డిష్యం అంటుంటాడు ఈ వాడు కాళ్ళు చేతులు వీడు చదువుతుంటాడు ఏంట్రా డిషం డిషమ్ అక్కడ హీరో కొడుతున్నాడు అంటాడు హీరో కొడుతుంటే వీడు కూడా కాసేపు హీరోలో కలిసిపోయాడు ఇది ప్రాతిభాషిక సత్తా అదే అదే పిల్లవాడు రాత్రి నిద్రపోయాడు మళ్ళీ ఇప్పుడు రాత్రి నిద్రపోయినప్పుడు కూడా ఈ హీరో వదిలిపెట్టాడా వదిలిపెట్టలేవాడిని కళలో కూడా ఆ హీరో పట్టుకున్నాడు పట్టుకునేటప్పటికి కళలో కూడా డిష్యుమ్ డిష్యుమ్ అంటూ ఉంటాడు వాడు డిష్యం డిష్యం అంటే పక్కన అటుపక్క పడుకున్న వాడు ఇటుపక్క పడుకున్న వాళ్ళకి తగులుతూ ఉంటాయి ఏమిట్రా గొడవ హాయిగా నిద్రపోకుండా ఈ గొడవ ఏమిట్రా అంటే డిష్యం డిష్యం అంటాడు ఇద్దరు లేకపోతే వాళ్ళు డిషం డిష్యం అంటాడు చూడండి చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లలు నేర్చుకునేది బాగా ఉత్సాహంగా కనబడేది ఏంటంటే ఈ డిష్యుమ్ డిష్యుమ్ ఈ డిష్యం డిష్యం అంటే ఏమిటో ఎవ్వరికీ అర్థం కాదు ఆ సౌండ్ అనమాట శబ్ద ప్రతిపాదితం అంటే వాస్తవానికి దానికి ఏం మీనింగ్ లేదు ఏమైనా ఉంది ఆ డిష్యూమ్ అంటే మీనింగ్ లేదు నువ్వు ఎంత డిక్షనరీ ఏ డిక్షనరీ తిరగేసినా కూడా డిష్యూమ్ అర్థం ఉండదు అక్కడ శబ్ద ప్రతిపాదితం అనమాట అది ఇలా మానవుడిలో ఈ ప్రాతిభాషిక సత్తా యొక్క ప్రభావం ఇలా ఉంటుంది అన్నమాట ఇది శబ్దస్పర్శ రూపరసగంధాలలో దేనితో ఒకదానితో తాదాత్మ్యతని చెందేస్తూ ఈ తాదాత్మ్యత చెందడానికి అంజనమని పేరు అంటుకొనుట కాటుకకున్న లక్షణం అంటుకుంటుందయ్యా బాబు చేత్తో ముట్టుకుంటే అంటుకుంటుంది అది మళ్ళీ దాన్ని కడుక్కోవాలి కంపల్సరీ చెయ్యి గడగాల్సిందే గడక్కకపోతే అది వీలు కాదు వీళ్ళు చేస్తారు అందుకని ఈ అంజనాన్ని వదిలించాలి అంటే మరలా మరొక జిడ్డును తెచ్చుకోవాలి మరొక స్నిగ్ధ లక్షణ ఉన్నటువంటి నూనె కావాలన్నమాట తలక రాసుకుంటుంది ఆవిడ తక్కువనే కాటుకు పెట్టుకుని ఇలా తను అదే నల్లగా ఉన్నటువంటి తలక రాసేసుకుంటుంది నలుపులో నలుపు కలిసిపోయింది అని ఉద్దేశం అక్కడ కనపడదుగా తెల్లగా ఉన్న మొహం నల్లగా ఉన్న కాటుక కనపడుతుంది కానీ నల్లగా ఉన్న తలకాయకి నలుపు రాస్తే కనపడదుగా ఇక కలిసిపోయింది అని ఈ అభిప్రాయం అట్లాగే మానవుడిలో ఉన్న ప్రాతిభాషిక సత్తా అంతా కూడా ఇట్లా శబ్దస్పర్శ రూప రసగంధాలతో సంగత్వం చెంది ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఇదంతా కూడా అంజనం అన్నటువంటి లక్షణం ఇందాకేమయ్యాడు వీడు నిరంజనం అంటూ కూడా మానేశాడు అసంగోహం అసంగోహం అసంగోహం పునఃపునః అహమేవాహమవ్యయహి అహంలో ఒక మార్పు వచ్చింది ఏమిటా మార్పు అవ్యయస్వభావం అవ్యయీభావం ఏర్పడింది ఇక వ్యయం కాడిగా ఖర్చు కాడు నిరంజనుడైన వాడు ఖర్చుకాడు ఎందువల్ల ఖర్చు కాడు నిర్వికారుడు నిరాకారుడు ఇప్పుడు సూర్యుడిని ఆ ఏమంటారు దాన్ని ఆదిత్య హృదయం చదివేటప్పుడు లేదు వినేటప్పుడు చూసేటప్పుడు మన యూట్యూబ్లో టీవీలో ఎట్సెట్రా ఎట్సెట్రా సినిమాల్లో ఈ సూర్య నారాయణుని యొక్క ప్రతిమ చూపిస్తున్నాం సరే అరస వెళ్ళి మనం కూడా సూర్యుడి యొక్క దేవాలయాలు కట్టేశాం ఆ దేవాలయాల్లో సూర్యుడిని చూసాం అక్కడ నారాయణ స్వరూపంగా ఆయన ఉంటాడు ఏమిటండి ఈ నారాయణుడు వై సూర్యుడు ఈజ్ నారాయణుడు ఎలా అభేదమా సూర్యుడికి నారాయణుడికి అని అడిగాం అయన త్రిమూర్తి స్వరూపం అండి ఒకప్పుడు బ్రహ్మగా ఒకప్పుడు విష్ణువుగా ఒకప్పుడు రుద్రుడుగా ఒకే సూర్యుడు ఉంటాడు ఒకే సూర్యుడు సృష్టికర్తగా కూడా ఉన్నాడు సృష్టికి పోషకుడుగా కూడా ఉన్నాడు అదే సూర్యుడు తపనుడు తప్పింపజేసేవాడుగా కూడా ఉన్నాడు ఆ తపనుడైనటువంటి సూర్యుడు లయకారకుడుగా కూడా ఉన్నాడు అంటే అర్థం ఏమిట జీవమును సృష్టించేవాడు వాడే జీవమును పోషించేవాడు వాడే జీవమును లయింపజే శోషింపజేసేవాడు వాడే పోషణ తోషణ శోషణ ఈ మూడు ఆయన పనులే ఇలా జాగ్రత్తగా గమనిస్తే మరి సృష్టికంతా జగత్ కారకుడు జగత్ తపనుడు జగత్ సాక్షి సూర్యుడుగా కనబడుతున్నాడు ఇప్పుడు ఈ నిరాకారుడా సాకారుడా నిరాకారుడుగా కనబడుతున్న సాకారుడు అందామా సాకారుడుగా కనబడుతున్న నిరాకారుడు అందామా